Moksham. Moksham onto freedom. That is what we want. A viva ki ki freedom kawa. Dabbu, dabba khala. Dabbu is not the point. Bhogalam, not the point. Heaven, not the point. Vaikuntha, not the point. Even Vaikuntha is not the point. Vaikuntha me liye in jastha. On co kotha place amerikalo laga. Ontha kotha vinta, pata rota amataka. వాడు అదో రెండేళ్ళు బాగానే ఉంటుంది అండ్ అది కూడా ఎక్కువేదో బాగానే ఉంటుంది ఓ కొంతకాలం బాగానే ఉంటుంది శ్వేత పాల సముద్రం అనేది బీచ్ ఉంటుంది ఆ బీచ్ మీద ఇసుక బంగారపు ఇక ఉంటుంది ఏమి ఇసుక చెప్పి పోసుకుంటామో తింటావు బంగారం ఇసకే అదుకోండి పోలి పాల సముద్రానికి ఇసుక బంగారం ఏం చేస్తారు ఇప్పుడు ఇసుక ఇప్పుడు బంగారం ఎక్కడా లేదు అంటే దాని మీద విలువ కానీ అది ఇసక్క కింద కాల కింద ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుంది దాని కూడా ఏమి ఉండదు కాబట్టి వైకుంఠం అంటే కొడుతుంది బోరు కొడితే వెనక్కి కొద్దామంటే కుదరదు ఇంకా ఎక్కడ ఆర్ స్టాక్ట్ నా సో కా మనిషి కోరి ఇది కాదు అక్కడ వివేకం తను ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి మనిషి ఫ్రీడమ్ అని కోరుకుంటాడు ఫ్రీడమ్ నో బాండేజ్ ఎటువంటి బంధము ఉండకూడదు ఫ్రీడమ్ ఎటువంటి ఫ్రీడము ఎటువంటి ఫ్రీడమ్ అంటే ఫిజికల్ ఫ్రీడమ్ కాదు ఫిజికల్ ఫ్రీడమ్ అంటే విశాలమైన సోఫాలో కూర్చున్నాడు అది ఫిజికల్ ఫ్రీడమ్ నో నో నో నో నో నాట్ పొలిటికల్ ఫ్రీడమ్ అంటే మేము ఓటు వేసి మా క్రీడని మేమే ఎన్నుకుంటాం కొనే అది ఫ్రీడమ్ మంచిది అది కూడా అవసరమే ఫిజికల్ ఫ్రీడము పొలిటికల్ ఫ్రీడమ్ అవసరమే కానీ మనిషి నేను చెప్తున్న కోరుకునేది అది ఫిజి పొలిటికల్ ఫ్రీడమ్ కాదు కొనే ఎకనామిక్ ఫ్రీడమ్ అది కూడా కాదు అవి లిమిటెడ్ ఫ్రీడమ్స్ మనిషి కోరుకునేది ఆ ఫ్రీడమ్ కాదు ఎటువంటి ఫ్రీడమో చెప్పడం కష్టం ద ఫ్రీడమ్ టోటల్ ఫ్రీడమ్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో ఫెటర్స్ వాట్స్ ఓ ఎవర్ ఎటువంటి అటువంటి ఫ్రీడమ్ దాన్ని ఎలాగ వర్ణించడము ఆకాశముతో పోల్చొచ్చు ఆకాశము వంటి ఫ్రీడమ్ అటువంటి ఫ్రీడమ్ కావాలి ఆకాశంలో కూడా అప్పుడప్పుడు ఒక మేఘపు తోనక ఇక్కడ అక్కడ కనపడచ్చు నో అలా కూడా ఉండకూడదు విశాలమైన ఆకాశము వంటి ఫ్రీడమ్ కావాలి దానికి మోక్షము అని అటువంటి ముముక్షువులు అది కోరుకోవాలి అది కోరదు అది కోరితే దాన్ని కోరాలి లేకపోతే అసలు ఇంకేది కోరకూడదు ఏది ఉంటే దాంతో సంతోషపడుకోవడం అని ఇప్పుడు వేటాడితే సింహాన్ని వేటాడాలి కానీ గుండెల్ని వేటాడకూడదు కాబట్టి కోరితే అసలు కోరనే వద్దు కోరితే అదిగో ఆ మోక్షాన్ని కోరుకో వాణ్ణి ముముక్షు అంటారు అటువంటి ముముక్షువుల చేత వాళ్ళ ముముక్షువులు ఆ మోక్షం ఎలా లభిస్తుంది తెలుసుకుంటే లభిస్తుంది ఎందుకో తెలుసునా ఆ మోక్షం ఇప్పటికే మీ వద్దే ఉంది మీ స్వరూపమే అయి యు ఆర్ ఫ్రీ యు ఆర్ దట్ ఫ్రీడమ్ నవట్ హియర్ యు ఆర్ దట్ ఫ్రీడమ్ కాదండి మాకు ఆ అనుభవానికి రావట్లేదంటే అది అనుభవానికి రాకుండా అడ్డుపడిది ఎవరో తెలుసునా ఇవే నువ్వు అడ్డుపడ్డం మానేస్తే ఆ ఫ్రీడమ్ నువ్వే అయి ఉన్నావు యూఆర్ దట్ ఫ్రీడమ్ అది ఎలాగండి అని మరి తెలుసుకోవాలి యూ హెవ్ టు నో దాంట్లో డూయింగ్ ఏ ఉండదు నోయింగే యూ హు రియలైజ్ దాట్ యూ ఆర్ దట్ ఫ్రీడమ్ యూ హెవ్ టు రియలైజ్ దాట్ అది ఓ ముముక్షుభి జ్ఞాతం ఆ ఫ్రీడమ్కే ఈశ్వరుడు అని పేరు ఆ మోక్షానికే ఆత్మ అని కూడా పేరు థం అశ్వ సమస్త జగత పరం ప్రకృష్టం నిధానం ఈ సకల జగత్తునకు నీవు సర్వోత్కృష్టమైన పరం అంటే ప్రకృష్టం అంటే సర్వోత్కృష్టమైన నిధానం నిధానము ఈ నిధానం అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇట్స్ అ టెక్నికల్ వర్డ్ వేదాంతులు ప్రత్యేకంగా ఆ పదాన్ని వాడుతూ ఉంటారు శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి నిధీయతే అస్మిన్ ఇది నిధానం పదహ ఆశ్రయ్యర్థి ఇప్పుడు చూడండి దీనియందు ఇది విలీనమగును నిధీయతే అంటే విలీనముగు నిధానం అన్న నిధనమన్నా వెరీ క్లోజ్ విలీనము సో ఇప్పుడు ఆభరణాలు దేంట్లో విలీనమవుతాయి బంగారంలో విలీనమవుతాయి తరంగములన్నీ దేనియందు విలీనమవుతాయి నీటి ఎందు విలీనమవుతాయి నిలనండి సంత్రమనండి మాట సో అదేవిధంగా మనస్సు దేని ఎందు విలీ మనస్సు అంటే అనేకానేకములైన వృత్తులు మనోవృత్తులు థాట్ థాట్స్ థాట్ మోడిఫికేషన్స్ అవన్నీ దేంట్లో విలీనమవుతాయి చైతన్యంలో విలీనమవుతాయి అదేవిధంగా ఈ సకల జగత్తు దేని ఎందు విలీనమవుతుంది ఆ పరమాత్మ అంటే ఆ అఖండ సత్తునందు విలీనమవుతుంది అఖండ సత్ అది పరమాత్మ దాని ఎందు విలీనమవుతుంది కాబట్టి ఆ పరమాత్మ పదం నిధానం మధ్యలో మీరు చిన్న చిన్న నిధానాలను పెట్టచ్చు ఇప్పుడు పండకాలు ఉందనుకోండి దేని ఎందుకు విలీనమవుతుంది ఒక ఉపనది ఎందు విలీనం అవుతుంది ఉపనది ఉందనుకోండి దేని ఎందుకు విలీనం అవుతుంది మహానది ఎందు విలీనం అవుతుంది అలాగే చిన్న చిన్న నిధానములు అక్కడికక్కడ నిధానం ఉంటుంది ఆ నిధానములు కాదు పదం నిధానం ది అల్టిమేట్ రిజాల్వింగ్ సోస్ అల్టిమేట్ అది పరమాత్మ సో అంటే పరహా ఆశ్రయ ఇర్థ దేని ఇప్పుడు ఆభరణ ప్రపంచమంతా బంగారం నందు విలీనమగుటకు కారణమేమి ఎందుకో ఎందుకు విలీనమవుతుందో తెలిసిన బంగారంలో అది ఉన్నప్పుడు ఉన్నప్పుడు అంటే ఉన్నట్టు కనబడినప్పుడు కూడా అది బంగారమునందే ఆశ్రయమును కలిగి ఉండు అందుకోసమే బంగారులో విలీనము తరంగములు కనబడ్డప్పుడు కూడా వాటికి ఆశ్రయము మీరే ఏది ఆశ్రయమో దాని ఎందు విలీనమవటం సహజము కాబట్టి ఈ సకల జగత్తు అఖండ సద్రూపుడైన పరమేశ్వ పరమాత్మయందు అది విలీ అది ఆశ్రయము కలిగి ఉన్నది ఆ పరమాత్మ ఎందు విలీనమవు త్వం అవ్యయ వ్యయము అంటే ఖర్చు అయిపోవుట ఖర్చు అయిపోవడం ఆ విధంగా నీవు ఖర్చు అయిపోవు అంటే వినాశము లేదు నీకు సో శంకరులు కించం అవ్యయూ అవ్యయుడవులు అవ్యయుడు అంటే అర్థం ఏంటి నా తవ్వ్యయో విద్యతే ఇది అవ్యయ ఈ పదాలు ఇవి వేదాంత సందర్భంలో మాత్రమే వాటికి సరైన సరైన వివరణ మీకు లభిస్తుంది అందుగా ఏదో సహస్రనామాల్లోనూ వాటల్లోనూ పూజలోను ఇవన్నీ వచ్చేస్తాయి అనంతాయనమహ అధ్యాయనమహా అచ్యురాయనమహ అంటూ అవన్నీ వచ్చేస్తాయి అక్కడ ఉంటే ఏదో ఒక ధోరణిలో చదువుకుంటూ పోతారు వేదాంతంలోనే ఆ పదముల యొక్క తత్వం బాగా అర్థమవుతుంది ఏమిటంటే దేవుడు ఖర్చు అయిపోడు అంటే అర్థమేంటి అహ అలా ఏం చెప్పాలి దేవుడు ఖర్చు అయిపోడు అలా అలా ఏం చెప్పాలి పూర్వానికి ఒకడు బెదిరించేవాడు రే చెప్పిన మాట వినకపోతే ఖర్చు అయిపోతావు అంటే అర్థమేంటి ఖర్చు అంటే అర్థమేంటి సఫా అయిపోతావు పోతావు లేకుండా అది ఖర్చైపోవడం అంటే మనిషి ఖర్చు అయిపోతానికి అవకాశం ఉంది డబ్బు డబ్బు ఖర్చు అయిపోతుంది డబ్బు ఖర్చు అయిపోతుంది మనిషి మనిషి ఖర్చు అయిపోతాడు జగత్తు అది ఖర్చు అయిపోతుంది అంటే ఖర్చు కానివాడు ఈశ్వరుడు అవ్యయ ఆయన ఖర్చు అవ్వడు ఏమిటండి ఖర్చు కాకపోవడం ఏమిటి ఎందుకంటే వేదాంత శాస్త్రంలో నియమం ఒకటం అది ప్రసక్తస్యవ నిషేధ ప్రసక్తి ఉండాలి ప్రసక్తి అంటే సందర్భం ఉండాలి సందర్భం లేకుండా మీరు నిషేధం చేయకూడదు సందర్భం లేని నిషేధాలు చేయకూడదు సందర్భం ఉన్న నిషేధమే చేయాలి ఇప్పుడు మీరు నాకు కాఫీ ఇస్తుంటే వద్దండి కాఫీ అన్నారు మీరు ఏమీ ఇవ్వట్లేదు మీ దాన్ని మీరు కూర్చున్నారు నా దాన్ని కూర్చున్నారు నా కాఫీ వద్దు అంటే వాళ్ళు విన్నవాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన కలగంటున్నాడా లేదా పోగటి కలగ కంగారు పెడతారు ప్రసక్తి ఉండాలి వద్దని చెప్పడానికి ప్రసక్తి ఉండాలి కదా ఇప్పుడు ఒక ఆయన చిన్నపిల్లలకి చాక్యులెట్లు పంచి పెడుతున్నాడు ఓ పెద్ద కూర్చున్నాడు అక్కడ ఆయన అన్నాడు ఏమన్నా నేను చాక్యులెట్లు తిన్నాను అంటే నీకెవడు ఇస్తున్నాడయా అని కోప్పపడ్డాడు ఎందుకని ప్రసక్తి లేకుండా అలా నిషేధం చేయకూడదు ఖర్చు దేవుడు ఖర్చు అయిపోడు ఎందుకు ఈ అలా ఎక్కడైనా అంటారా దేవుడు ఖర్చు అంటే దాని అర్థం ఏంటి దీని ఏంటంటే చూడండి ఈ జగత్తునకు ఉపాదానము దేవుడు ఉపాదానం అంటే స్టఫ్ ద స్టఫ్ ఫ్రమ్ ఉచ్ ది వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ దాని ఉపాదానము అంటారు ఇప్పుడు కుండ బాణ మొదలైన వాటన్నిటికీ ఉపాదానం ఏమిటి మట్టి నెక్లెస్ కంకణము వీటన్నిటికీ ఉపాదానం ఏమిటి బంగారం ఒకడు కేజీ బంగారం తీసుకొచ్చాడు ఒక వంద నెక్లెస్ను తయారు చేశాడు ఇప్పుడు వంద నెక్లెస్లో అలా పెట్టెలో అన్నీ చూపిస్తున్నాడు ఈ కేజీ బంగారం ఏమైపోతుందంటారు అలాగే ఉంటుందంటారా ఖర్చు అయిపోతుందంటారా ఖర్చు అయిపోతుంది కేజీ బంగారం ఖర్చు అయిపోయింది అలా తీసుకోండి మీరు మరీ వేదాంతంలోకి వెళ్ళిపోకండి మామూలుగా కేజీ బంగారం ఖర్చు కదా ఖర్చు ఈ ఆభరణాలన్నీ వచ్చాయి అదేవిధంగా ఈ జగత్తు ఈశ్వరు నుంచి ఆ విధంగానే వచ్చింది అన్నట్లయితే దాన్ని పరిణామవాదము అంటారు ఈ పరిణామవాదం ఉన్నది చూసారా ఇది చాలా ఒకత ఒక వాదం అది చాలా సైంటిఫిక్గా ఉన్నట్టు భ్రమపడుతూ ఉంటారు ద్వైత సిద్ధాంతాల్లో ద్వైతాద్వైతము వీళ్ళందరూ పరిణామవాదం అక్కడికి భాగవతానికి వ్యాఖ్యానం రాసిన వంశీధరాచార్యుడు కూడా పరిణామవాదే శ్రీధరాచార్యుడు విత వివర్తవాదు సో దేవుడు పరిణామాన్ని చెంది జగత్ వచ్చింది అంటే జగత్తు తయారైన స్టఫ్ దేవుడే అని మీరు అన్నారనుకోండి అప్పుడేమవుతుందంటే జగత్తు తయారయ్యేప్పటికి దేవుడు ఖర్చు అయిపోతుంది ఇంకా మిగలడండి కోండి అంత దేవుడు చాలా పెద్దవాడు అండి అంతా ఖర్చు కాలంటే కొను కొంతైనా ఖర్చు అయిపోతుంది అంతా కాకపోయినా కొంతైనా ఖర్చు అయిపోతుంది అప్పుడేమొస్తుందంటే దేవుడికి వ్రణం ఒకటి వస్తుంది వ్రణం అంటే ఏంటి ఓ సొట్ట దేవుడిలో ఓ సొత్త ఏర్పడుతుంది ఆ సొత్త వచ్చేసి కొంత ఖర్చు అయిపోతాడు కొంతే ఉంటాడు దేవుడు మిగిలినతో ఖర్చు ఎక్కడ ఖర్చు జగత్తు అది ప్రసక్తి జగద్ూపంగా దేవుడు ఉన్నాడన్నప్పుడు ఖర్చు అయిపోతాడు కదా అని ప్రసక్తి ఇప్పుడు మీరు నెగెట్ చేయాల్సి ఉంటుంది ప్రసక్తి లేకుండా నెగెట్ చేయకూడదు ఖర్చవడు అవ్యయ అది ఎలాగండి అది ఎలాగంటే వీళ్ళు ఆలోచించండి ఇప్పుడు దీపకాంతిలో వీళ్ళు సినిమా చూస్తారు దీప ప్రకాశంలో సినిమా చూస్తారు సినిమా ఎక్కడి నుంచి పుట్టింది దీప నుంచి పుట్టింది సినిమాలో ఎన్ని ఉన్నాయో అన్నీ దీప ప్రకాశం నుంచే నిజానికి సినిమా అంటే ఏమిటనుకుంటున్నారు జగత్త సినిమా అంటే మళ్ళీ జగత్త ఎగ్జాక్ట్గా ఈ జగత్తునే తీసుకెళ్ళి సినిమాలో పెట్టేస్తారు అందుకోసమైన సెన్సార్ ఇవన్నీ అవసరమయ్యాయి జగత్త ఎగ్జాక్ట్గా జగత్త కాబట్టి ఇంత జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది సినిమా జగత్తు అంటారు దాని పేరే సినిమా జగత్తు అని అనే ఎక్స్ప్రెషన్ ఉంది సో ఈ సినిమా జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది కాంతి నుంచి పుట్టింది కాంతి ఖర్చు పుట్టిందా లేదు కాంతి ఖర్చు అవ్వదు కాంతి కాంతిగా ఉండగానే జగత్తు పుట్టింది ఖర్చు అవ్వకుండా పుడుతుంది అంటే అది వివర్తము పుట్టడం అంటే కనబడుతుంది అని అర్థం ఒక దృశ్య జగత్తు అది కనపడే జగత్తు కనపడే జగత్తు కానీ అలాగే పుట్టేసి ఉండిపోయిన జగత్తు కాదు కనపడే జగత్తు అంచేతనే దీనికి లోకము పేరు భూలోకము లోక్యతే దృశ్యతే ఇది లోక లోచనము చూడండి లోచనము లోచ్ కాదండి కుహోష్టు హు కా నుంచి చాకి వెళ్తుంది చా నుంచి కాకి వెళ్తాయి రెండూ ఉంటాయి కా నుంచి చాకి వెళ్తే కుహోష్హు చా నుంచి కాక కాకొస్తే అభ్యాసే చర్చ అన్న చూస్తారు ఇది ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవడమే సో ఇంగ్లీష్లో లుక్ అని పదం ఈ లుక్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు లోచనం లోచనం లోక లుక్ ఇవన్నీ కూడా ఆ లుక్ స్పెల్లింగ్ కూడా ఎలా ఉందో చూడండి ఎల్ యుకే కాదు అది ఓ స్పెల్లింగ్ ఏది ఎల్ ఓ ఓకే ఫ్లో కాబట్టి లుక్ని ఏమైనా పలకాలి ఇంగ్లీష్లో కరెక్ట్గా పలికితే ఎలా పలకాలి లోక్ అని పలకాలి ఇక్కడి వచ్చింది సో కాబట్టి లోక బాంటేమిటో తెలిసినా జో దిక్ జో దిక్తా హే ఓహి లోక హోతా హే ఏది కనబడుతుందో అదే లోకం కాబట్టి కనబడే లోకమే తప్ప ఉన్న లోకము కాదు మరి ఉన్నది ఎవరు దేవుడు ఉన్నది ఈశ్వరుడు దేవుడు అంటే ప్రకాశస్వరూపుడు అని ఉన్నది పరమాత్మ కనపడేది జగత్తు కనపడే జగత్తు ఒక జగత్తు కనపడితే ఎంత ఖర్చు అవుతాడు ఏమీ ఖర్చు ఎందుకంటే కనబడేది కదా వివర్తల్లో ఖర్చే ఉండదు జమా ఖర్చే ఉండదు ఖర్చు ఒక విశ్వం కనపడుతుంది పోని రెండు విశ్వాలు కనపడ్డాయనుకోండి అప్పుడు కూడా ఖర్చే లక్ష విశ్వాలు కనపడ్డాయనుకోండి అప్పుడూ ఖర్చు లేదు అనంత కోటి విశ్వములు కనపడినా దేవుడు ఖర్చవడు మై అనంత మహాంబోధం హి అనంత విశ్వవీచయ ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి ప్రవిశంతి ఏదో ఉంది ఇంకో అనంతములైన విశ్వవీచులు తరంగముల వంటి విశ్వములు అనంత సముద్రము వంటి నా చైతన్య చైతన్య స్వరూపుడునైన నా ఎందు అలా పుడుతూ ఉంటాయి ఆటలాడతాయి కొంతకాలం ప్రకటమవుతాయి తర్వాత మళ్ళీ నాలోనే కలిసిపోతాయి నేను నేనులాగే మిగిలి ఉంటాను ఖర్చు ప్రసక్తి లేదు అదే అవ్యయుడు అంటే సకల జగత్తు యొక్క ఆ జగత్తునకు అధిష్టానము మిథ్యా జగదధిష్టాన అని ఎక్కడైనా నామం ఉందా అలా విన్నట్టున్నాను ఎక్కడుంది నామం మిథ్యా జగదధిష్టాన అని ఏమన్నా లలిత సహస్రనామీ చూసారా నేను పుణ్యంగా అనుకున్నా స్త్రీ బిందం మిథ్యా జగదధిష్టాన అని ఉందా లలిత సహస్రనామా ఓహో మిథ్యాభూతమైన జగత్తునకు అధిష్టానము అంచేతనే దేవుడు ఖర్చైపోవడం అనేది ఏది ఉండదు అవ్యయ అదే అంటారు శంకరులు త్వం అవ్యయ నవ్యయో విద్యతే ఇది అవ్యయకు వ్యయము ఉండదు ఇంకా చక్కటి మాట శాశ్వత ధర్మగోప్త ఈశ్వరుడు ధర్మమును కాపాడుతాడు రక్షిస్తాడు గొప్ప అంటే రక్షిస్తాడు ధర్మము అంటే ఇప్పుడు చూడండి ధర్మము అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది డిఫరెంట్ కాంటెక్స్ట్స్లో ఆ పదాన్ని వాడతారు ఆ సెన్స్ కూడా మారుతూ ఉంటుంది ఇప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్ళి ధర్మ అంటే మతము అని అర్థం క్రిస్టియానిటీ ఉందనుకోండి క్రిస్త్ ధర్మ ఈసాయి ధర్మ అంటే క్రిస్టియన్ రిలిజియన్ రిలిజియన్ అని అర్థం అక్కడ నార్త్ ఇండియాలో హిందూ ధర్మ అన్నాడంటే రెలిజియన్ అని అర్థం అని చెప్పిన సెక్యులరిజంకి ధర్మ నిరపేక్ష ధర్మ నిరపేక్ష అంటే ఇండిపెండెంట్ ఆఫ్ రైటియస్నెస్ అని కాదు అర్థం రైటియస్నెస్ ధర్మం అనేది లేకపోవడం అని కాదు అర్థం ఇండిపెండెంట్ ఆఫ్ రెలిజియన్ అని అర్థం ధర్మ అంటే ఆ పదం వాళ్ళు అలా ప్రయోగించారు నార్త్ ఇండియా మొత్తం మీద ధర్మశబ్దాన్ని అలాగే వాడతారు అలా వాడకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తున్నప్పుడప్పుడు కానీ మనం మీద హెల్ప్ ఇట్ లోకంలో పదప్రయోగాన్ని మనం దెబ్బలాడకూడదు దాని మీద కూడా దెబ్బలంటే ప్రతిదానికి పెట్టుకోకూడదు మనస్సులంటే నిక్షేపం వచ్చేసి పాడైపోతుంది అలా వాడుకుంటున్నారు మనం కూడా అలాగే వాడేస్తే సరిపడుతుంది బిఎ రోమన్ ఇన్ రోమ్ అని సో ఎనీవే కాబట్టి ధర్మశబ్దానికి మతము అని ఒక అర్థం ఉన్నది ఇక్కడ అర్థం పెట్టకూడదు శాశ్వతములైన మతములను కాపాడకూడదు దాట్ ది మీనింగ్ హీయర్ అలా మీరు అనుకుంటే వేరే సందర్భంలో అనుకుంటే అనుకోవచ్చు కానీ బట్ నాట్ హీఆర్ ధర్మము అంటే ధరతి ఇది ధర్మ నిలబెట్టేది ధర్మం ఇప్పుడు మీకు ధర్మం ఉన్నదానికి దృష్టాంతం చెప్తా చూడండి సూర్యుడు ఉన్నాడు మధ్యలో బిగ్ గ్లోబ్ సూర్యుడు చుట్టూ గ్రహములు ప్లానెట్స్ సూర్యుడు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి కక్ష్యలలో మీరు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వీటిని కక్ష్యలలో పరిభ్రమించే విధంగా నిలబెట్టేది ఎవరు సూర్యుడు ఏమండి నిలబెట్టేది సూర్యుడు ఏ విధంగా నిలబెడుతున్నాడు అంటే గ్రావిటేషనల్ పుల్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ దాని దాని కారణంగా ఈ గ్రహములనన్నింటినీ సూర్యుడు తన చుట్టూ నిలబెట్టి ఉంచినాడు భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు చంద్రుణ్ణి అక్కడ ఆ విధంగా ఆ కక్షలో నిలబెట్టేది ఏది భూమి భూమి నిలబెడుతుంది ఏ విధంగా నిలబెడుతుంది అంటే మళ్ళీ గురుత్వాకర్షణ శక్తి ద్వారా నిలబెడుతుంది కాబట్టి ఈ గ్రహమండలము ప్లానిటరీ సిస్టమ్ దానిని నిలబెట్టే ధర్మం ఏది గురుత్వాకర్షణ శక్తి అది ధర్మం అంటే అర్థమైందండి అది ధర్మం ఈ ధర్మము గురుత్వాకర్షణ శక్తి ఎటువంటి ధర్మము మతము అన్నారనుకోండి మతాలు ఏముందండి ఓ కాలంలో పుడతాయి ఇంకో కాలంలో గిట్టుతాయి మతాలు పుడుతూ ఉంటాయి గుట్టుతూ మతం ఉంటే ఒక ఆరాధనా పద్ధతి అలా పుడుతుంది గిట్టుకుంది పూర్వం వాళ్ళు మాయన్స్ ఎవరో దేవుణ్ణి ఆరాధించేవారు అక్కడ గ్వాటిమాల మొదలైన దేశాలు ఆ మతం కొంతకాలం నడిచింది ఆ తర్వాత ఆ మతం అంతర్ధానం అయిపోయింది ఇప్పుడు మ్యూజియం పీసెస్లో కనబడుతుంది ఇట్ ఈజ్ నో రిలిజియన్ నా ఈజిప్షియన్స్ ఫారోస్ వాళ్ళ మతాన్ని ఫాలో అయ్యేవారు సన్ వర్షిపర్స్ ఇప్పుడు ఆ మతం ఎక్కడుంది పోయింది మతాలు పుడుతూ ఉంటాయి పుడుతూ ఉంటాయి ఇక్కడ ధర్మము అంటే మతం అర్థం కాదు పవర్ గ్రావిటేషన్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ అది పుట్టదు అది గిట్టదు అది పోదు సృష్టి ఉన్నత కాలం ఉంటుంది అదిగో దానికి శాశ్వత ధర్మము అని పేరు మీకు ఇంకో శాశ్వత ధర్మాలు చెప్తారు మీరు గమనించండి మంచి మీరు దప్పికను తీర్చును దప్పికను తీర్చును అది శాశ్వత ధర్మం రసోహమప్ సు కౌతేయ ఇది శాశ్వత ధర్మం పుణ్యోగంధ పృథివ్యాం అహం అహం పుణ్యోగంధ పృథివ్యాం పృథివీ ఎందు గంధము అది శాశ్వత ధర్మం వాయువు ప్రాణాలని నిలబెడుతుంది శాశ్వత ధర్మం సో ఇవి శాశ్వత ఈ శాశ్వత ధర్మములు మీకు ఎక్కడ ఉంటాయి పంచభూతాల్లో ఉంటాయి పంచభూతములు పంచభౌతికమైనటువంటి తత్వముల ఎందు కూడా అంటే పృథివీ వాయువు ఇవి పంచభూతాలు భూగోళము సూర్యమండలము ఇవన్నీ కూడా ఈ పంచభూతముల నుండి నిర్మాణమైనటువంటి వివిధ పదార్థములు వీటన్నిటి కూడా ఆ శాశ్వత ధర్మములు ఉంటాయి ఆ శాశ్వత ధర్మములను రక్షించేది ఎవరు ఆ పరమాత్మయ్యే వాటిని పెట్టింది కాపాడేది పరమాత్మయ్యే అంచేతనే భూమికి గురుత్వాకర్షణ శక్తిని కాపాడడం మీరు ప్రభుత్వానికి అపెప్పారనుకోండి ఎవరు ఉంది గురుత్వాకర్షణ శక్తి అదివన్నీ తగ్గి తగ్గి తగ్గి ఆఖరికి ఒక రోజుని గురుత్వాకర్షణ శక్తిని మూసేశాము అని ప్రకటిస్తారు చాలా కంపెనీలు మూసేశారు కదా కొంత కొంతకాలం నెహ్రూ గారు పెట్టారు ఇందిరాగాంధీ గారు మూసేసారు ఇందిరాగాంధీ గారు నడిపించారు రాజీవ్ గాంధీ గారు మూసేసారు అలా కొన్ని కంపెనీలు ఉన్నాయి కదండి గురుత్వాకర్షణ శక్తి కూడా ప్రభుత్వం భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పుడు గురుత్వాకర్షణ శక్తి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి పెట్టి ఆ తర్వాత ఆ గురుత్వాకర్షణ శక్తి అన్నీ తగ్గి తగ్గి తగ్గి ఆఖరికి డిపార్ట్మెంట్ మూసేసారు ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి లేదు అని ఒకప్పుడు ఢిల్లీలో ఒక ఆఫీస్ ఒకటి ఉండేది దానికి డీజీటీఏ అని పేరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏదో ట్రేడ్ అనేదో ఉంది ఏదైనా కంపెనీ పెట్టాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి ఆఫీస్ ఎక్కడ ఉండేదో తెలిసిన ఒక పదంతస్తుల బిల్డింగ్ ఉండేది మన యొక్క టెలిఫోన్ భవన్ ఉంది చూడండి దానికి రెట్టింపు ఉండి అది డీజీటీజీ డీజీటీ పెద్ద ఆఫీసు దాంట్లో ఐదు వేల మంది ఉద్యోగులు ఉండేవారు ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశారంటే లిబరలైజేషన్ చేశారు కదా గవర్నమెంట్ ప్రతిదాన్ని లైసెన్స్ రాజ్ తీసేసి హెరీడంలో ఇచ్చారు కదా ఇప్పుడు ఎవరైందో తెలిసినా ఆఫీసు ఆఫీస్ మూసేశారు ఇప్పుడు లేదా ఆఫీసు ఆ బిల్డింగ్లో ఇంకెవో ఉన్నాయి కానీ ఆఫీసే తీసేశారు ఆ మొత్తం డిపార్ట్మెంటే తీసేశారు సంథింగ్ లైక్ ఆంధ్రప్రదేశ్ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒకటి ఉండేది ఇప్పుడు కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాగా కాదు గురుత్వాకర్షణ శక్తి అంటే ఇది ధర్మం దాన్ని మతాచార్యులు పీఠాధిపతులు రక్షించక్కర్లా ఎవరో రక్షించక్కర్లా పీఠాధిపతులు రక్షించే ధర్మాలు కొన్ని అది వాళ్ళు రక్షిస్తూ ఉంటారు ఏవో పూజలు ఇలాంటివి ఏవో వాళ్ళు చేస్తే ఉన్నట్టు వాళ్ళు మానేస్తే అందరూ మానేస్తారు అలాంటివి వాళ్ళు అందరూ మానేయకూడదు అని ప్రచారం చేస్తూ వాళ్ళు పాపంలాగా దాన్ని రక్షిస్తారు రక్షించే ప్రయత్నం చేస్తారు అది ప్రకృతి ప్రవాహంలో రక్షింపబడదంటే రక్షింపబడదంతే మీరు రక్షించి ప్రయత్నం చేస్తారు రక్షింపబడదు ఇప్పుడు మా ఊరు మెగ్దానులు రాకూడదు మేము రానివ్వము అన్నారు సరే వీళ్ళు ఏదో ధర్నాలు ఇవేవి చేశారు కొంత అల్లరైతే చేశారు ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఇంక ఇంకేస్తే అల్లరి చేస్తారు అది కూడా ఓఫికి తగ్గుతుంది కదా ఆ తర్వాత ఇంకో ఇష్యూ ఏదో వస్తుంది దాన్ని మర్చిపోయారు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే మెక్ డాన్ ఉండదు ముందు అసలు హైదరాబాద్ దిగ్గానే మనం పొరపాటు న్యూయార్క్లో ఉన్నామా అని డౌట్ వస్తుంది ఎందుకంటే బయటకు వచ్చేప్పటికీ మెక్డా ఇంకా Stop the change. You cannot uh, uh, protect that dying. You cannot stop it. You can yeah. live as <laughs> a very ま 가운데ido, and come out. You can live as a very poor person. You can live as a very poor person. I am free. You are speaking of this. సాక్షివై ఉండు సాక్షిగా ఉండు నేనేదో మీకు డోంట్ థింక్ ఐఎమ్ ఫుల్లింగ్ యువర్ లెగ్ అది అది రాజుల యొక్క సర్వోత్తమైన సిద్ధాంతం అని అవోది రియల్లీ ఐఎమ్ నాట్ జోకింగ్ అదే రియల్లీ సో కాబట్టి శాశ్వత ధర్మం ధర్మం అంటే అది ధరించి ధరిస్తుంది అది ధరించి పెడుతుంది ఇప్పుడు మొన్న నేను ఎక్కడికో వెళ్తే ఎవరినే ధర్మం లోపించేసింది కదా మీరేం చేద్దాం అనుకుంటున్నారని ఒక ఆయన నన్నో ప్రశ్న అడిగింది అంటే నేనున్నాను ధర్మం లోపించడం ఏంటండి ధర్మం లోపిస్తే మీరు ప్రశ్న అడగడము ఉండదు నేను చెప్పడము ఉండదు ఇంకా మీ కాల మీద నేను నా కళ మీద నేను ఇప్పుడే భోజనాలవి కూడా చేశాం ధర్మం చక్కగా పాలింపబడుతుండడం చేస్తే మనం ఇలా ఉద్దాం క్రితం సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి ఈ ఏడాది కూడా బాగా పడతాయని పంచాంగాల్లోనూ అక్కడ రాశారు ధర్మంలో మీదయా వెర్రివాడా అని నేను అన్నాను అలా కాదండి ఈ మధ్యకాలంలో యువకులు ధర్మాన్ని చెడగొట్టేస్తున్నారు కదా ఎవరు చెప్పాడయా నీకు యువకులు ధర్మాన్ని చెడగొట్టేస్తున్నారండి ఈ మధ్యన లండన్లో ఒక ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్ నేను ఎకనామిక్ టైమ్స్లో చదివాను ఎకనామిక్ టైమ్స్ అంటే మోస్ట్ వరల్డ్ ఫేమస్ మ్యాగజైన్ ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు ప్రపంచంలో ఉండే యువకుల మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు రిసెర్చ్ చేసి టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్ వాళ్ళ యొక్క పరి వాళ్ళు కనుక్కున్న సత్యం ఏమిటంటే భారతీయ యువకులు చాలా బుద్ధిమంతులు చాలా సోబర్గా ఉంటారు చక్కటి నిష్ట గలవారు స్టేబుల్ అండ్ వెరీ రిలయబుల్ యూత్ భారతదేశానికి ఉన్నది ఈ ప్రపంచంలో మోస్ట్ రిలయబుల్ యూత్ భారతదేశంలో ఉన్నారు అని వాళ్ళు వాళ్ళు కనుగొన్నారండి మీరేమో యువకులందరూ పెడదారిని పోతున్నారు పెడదారిని పోతున్నారా ఎప్పుడైనా మీరు యువకులతో మాట్లాడి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత బుద్ధిమంతులు మనం మనం వెరిమహాలం వాళ్ళ బుద్ధితో పోలిస్తే మనకేమీ తెలియదు ఎలక్ట్రాన్ న్యూక్స్టి తిరుగుతుందని తెలియడానికి మనకి బీఎస్సీలో తెలిసింది వాళ్ళు ఐదో తరగతిలో తెలుసుకున్నారు వాళ్ళు మీరు ఏమిటో అనుకుంటున్నారు యువకుల గురించి దే ఆర్స్ వెరీ స్మార్ట్ వాళ్ళకి తెలుసున్న సంగతులు మనకి తెలియని కూడా తెలియవు తర్వాత మన తరం వాళ్ళు కొంత లోభం కలిగి ఉంటారు యువకులు వితరణశీలంగా ఉంటారు వాళ్ళు మన తరం వాళ్ళు కొన్ని మూర్ఖత్వము కొన్ని సూపర్ స్టిషన్స్ ఉంటాయి యువకులకు సూపర్ స్టిషన్స్ ఏముండవు వాళ్ళు మోస్ట్ ప్రోగ్రెసివ్ లుకింగ్ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాడు బ్యాగీ ప్యాంటు వేసుకున్నాడు కాబట్టి పెడదారిపోతున్నాడు వీడు అనుకుంటాడు బ్యాగీ ప్యాంటు వాడు కన్వీనియన్స్ కోసం వేసుకున్నాడు తత్వం మరొకటి ఏం కాదు కాబట్టి ధర్మము ధర్మము కనుక లేకపోతే ఆ క్షణమే సృష్టి అంతరించిపోతుంది ఆ క్షణం అంతరించిపోతుంది ఇప్పటికీ మీకు ఒక దృష్టాంతం మన హైదరాబాద్ అంటే నాకు తోచిన దృష్టాంతం మరి మీరు పట్టుకోవాలి ఆ ఎగ్జాంపుల్ని మీరు పట్టుకోవాలి హైదరాబాద్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా ఉంది అదే కాదండి డొక్కు బస్సులండి కాలం చెల్లిన బస్సులు డగడగడ ఆడుతూ పోతూ ఉంటాయి అసలు ఉన్నట్టే కాదని మీరు అనొచ్చు కానీ ఉంది స్టిల్ యూ క్యాన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ బస్ హైదరాబాద్లో రోడ్లు ఉన్నాయంటారా లేదంటారా ఉన్నాయి లే ఉన్నాయని గట్టిగా చెప్పడానికి సంకోచమే కానీ ఉన్నాయి మొత్తానికి ఉన్నాయంటారా లేదంటారా ఉన్నాయి గా ఐడియల్గా లేవు గోతులతోటో ఏదో మొత్తానికి ఉన్నాయి రోడ్డులో ఇటో ఒకళ్ళేనో అటు ఒకలోనో అందరూ ఆక్రమించేసి ఆ మధ్యలో సందు వదిలిపెట్టారు కదా మనం వెళ్ళడానికి ఉన్నాయి అలాగే ధర్మం ఉంది ఎవళ్ళు కాపాడారు ఈ ధర్మాన్ని మన ప్రభుత్వం వాళ్ళు కాపాడారనుకుంటున్నారా మీరు నేను చెప్పాను కదా ఆంధ్రప్రదేశ్ లెదర్ కార్పొరేషన్ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కాపాడేరా ఏపీఎల్డిసి ఏమైపోయిందని ఐ దాన్ ఖర్చు అయిపోయింది ప్రభుత్వం వాళ్ళు కాపాడే ధర్మంతో మనకి సంబంధం లేదండి మేము వేదాంతలో మేము ప్రభుత్వం వాళ్ళు పెట్టేటువంటి రూల్స్ వాటి మీద మాకు శ్రద్ధ లేదు మాకు ధర్మము అంటే శాశ్వత ధర్మ దానిని కాపాడేవాడు ఈశ్వరుడు శాశ్వత ధర్మ గోప్త ఓ మహాత్ములన్నాడు హం సర్కార్క ధర్మకో మాన్తే నీ హే హశ్వర్ కర్మకో మాన్తే అని అంటాడు అది శాశ్వత ధర్మం కాబట్టి ధర్మశబ్దానికి అత్యంత విస్తృతమైన అర్థాన్ని మీరు భావన చేసినట్లయితే అలా ఆ ధర్మ భావన ధర్మాన్ని భావన చేస్తుండగానే ఈశ్వరుని యొక్క మహిమ అనుభవానికి వస్తుంది ఈశ్వరుడు ఉన్నాడా లేడా అనే అనే ఆలోచన ఆ వాదమే అసందర్భం అహ్లాగా దరిదాపులకే రాదు ఎందుకంటే ఆ ఈశ్వరుని యొక్క సత్ ఆ ఉనికి అంత బలంగా మీకు అనుభవానికి వస్తుంది ఆ ధర్మమును రక్షిస్తూ ఉన్నాడు సూర్యుడు భూమి సూర్యుడి చుట్టూ తిరిగేస్తూ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు యాటమ్స్లో ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి అంటే ధర్మము ఉన్నది ఎలక్ట్రానిక్స్ తిరగడం మానేస్తే ఇంకా ధర్మం లేదు ఎలక్ట్రానిక్స్ తిరగడం మానేస్తే అనుకోండి అప్పుడు మీ సెల్ ఫోన్ బంద్ చేయదు దీపాలు కలగవు ఫ్యాన్ పెరగవు ఏమీ ఉండదు ఇంకా ధర్మం ఉండదు సృష్టి కొలాబ్స్ అయిపోతుంది శాశ్వత ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాం లౌకిక ధర్మాలు మతపరమైన ధర్మాలు అయితే పీఠాలు మత పెట్టుకున్న ధర్మాలు గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్న ధర్మాలు కుడివైపు నడవాలి ఎడం వైపు నడవాలి ఇలాంటి ఈ ధర్మాల గురించి మాట్లాడటం లేదమ్మా శాశ్వత ధర్మాల గురించి మాట్లాడటం అవి స్థిరంగా ఉన్నాయి భగవంతుడు వాటిని రక్షించిపెట్టినాడు అవలా రక్షిస్తూనే ఉంటాడు శంకరులు శశ్వభవ శాశ్వత నిత్యోధర్మ నిత్యమైన ధర్మము అంటే కాలములకు అతీతమైన ధర్మం ఓ కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకుండా పోయే ధర్మము కాదు సర్వకాలములో ఎందు ఉంటుంది సర్వదేశములో ఎందు ఉంటుంది అది ధర్మం ఇప్పుడు గులాబీకి పరిమళము కానీ ధర్మం సో మీరు చిన్నపిల్లవాడు ప్రేమ రూపుడుగా ఉంటాడు అమెరికాలో ఉన్న పిల్లవాడైనా అలాగే ఉంటాడు ఆఫ్రికాలో పిల్లవాడైనా అలాగే ఉంటాడు ఇండియాలో పిల్లవాడైనా అలాగే ఉంటాడు ఆ పిల్లవాని అమాయకత్వంలో ప్రేమ ఆనందము ఉంటాయి అది ధర్మము తస్య గోప్త శాశ్వత ధర్మ గోప్తా అటువంటి శాశ్వత ధర్మమును రక్షించి నీవే సనాతన సనాతన సదాతన ఒకటే సదా అంటే మీకు తెలుసు కదా సర్వకాలములయందు సనా అంటే అదే అర్థం రెండు అవ్యేయాలండి అర్థం సదాతన కూడా మీరు కానీ సాధారణంగా సనాతన అంటే సర్వకాలములయందు ప్రకాశించువాడు కిరంతన అంటే కాలకాలుడు కాలమునకు కాలము శాశ్వత ధర్మము అంటే ఎటర్నల్ లాస్ అంచేతనే మీకు గ్రావిటేషనల్ లా చెప్పారు ధర్మ దృష్టాంతం ఎటర్నల్ లాస్ అనివే చిరంతన అంటే సర్వకాలముల ఎందు ఈశ్వరుడు సృష్టికి పూర్వము సూర్యుడు లేడు చంద్రుడు లేదు పృథ్వీ లేదు వాయువు లేదు అగ్ని లేదు ఆకాశం లేదు ఏం లేదు కానీ ఈశ్వరుడు ఉన్నాడు సృష్టి వచ్చింది ఇవన్నీ ఉన్నట్టు ఇవన్నీ ప్రకటమయ్యాయి కానీ ఈశ్వరుడు ఉన్నాడు ఇవన్నీ పోతాయి ఈశ్వరుడు ఉంటాడు కాలమే పుడుతుంది సృష్టితో పాటు దేశం పుడుతుంది కాలం పుడుతుంది కాలం పుట్టనప్పుడు కూడా ఈశ్వరుడు ఉన్నాడు దేశం పుట్టనప్పుడు ఈశ్వరుడున్నాడు జగత్తు పుట్టనప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు ఈ కాలము ఈ దేశము ఈ జగత్తు విలీనమైపోతాయి అయినా ఈశ్వరుడు అలాగే ఉంటాడు ఉన్నవాడే ఈశ్వరుడు ఈశ్వరుడు ఉన్నాడు కాదు ఉన్నవాడే ఈశ్వరుడు గాడీ ఈజ్ ఇన్ఫాలిబుల్ కాదు ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్ గాడీ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే ప్రాబ్లమే ది ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్ గాడీ ఈజ్ ఇన్ఫాలిబుల్ అన్నారు అంటే మేము పూజ చేసేవాడిని మాకేం రాలేదండి గాడు కూడా ఈ మధ్యని దారి తప్పేడండి అని అవసరం నానా ద ఇన్ఫాలిబుల్ ఈస్ గాడ్ అలా శాశ్వత ధర్మ గోప్త ఎనివే త్వం పురుషో మతో మే అని శ్లోకం అది త్వం పురుష పరహ మత అభిప్రేత మే మమా నీవు పురుషుడము అని నా అభిప్రాయం నా అభిప్రాయం అంటే నేను తెలుసుకున్న సత్యము అని అర్థం ఏమిటి నీవు పురుషుడవు పురుషుడంటే మగవాడు అనే అర్థం కాదు ఇక్కడ కాదు ఇంకో చోట ఇప్పుడు ఓటింగ్ మీకు వెళ్ళారనుకోండి పురుషుడు అని బ్రాకెట్లో పెడతారు స్త్రీ అని బ్రాకెట్లో అక్కడ అక్కడ అప్లికేషన్ ఫారంలో పురుషుడు స్త్రీ ఏదో ఒక టిక్ మార్కు పెట్టాలి అక్కడ మగవాడు అని అర్థం అక్కడ ఇప్పుడు నేను వేదాంతార్థాలు పనికిరావ అక్కడ మాత్రమే మనకొస్తున్నాడు అది పురుషుడు అంట ఇక్కడ పురుషుడు అంటే రెండర్థాలు ఒకటే పూర్ణుడు పూర్ణత్వం దేశ పరిచ్ఛేదం కానీ కాలపరిచ్ఛేదం కానీ ఒక వస్తువుగా పరిచ్ఛేదము కానీ లేని పూర్ణుడు వ్యాపకమైన పరమాత్మతత్వము పురుష పూర్ణత్వాత్ ఈ పూర్ణులు పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి ఎక్కడో ఉండడం ఏంట ఎక్కడున్నాడని అడిగి వాడి హృదయంలోనే ఉన్నాడు పురి శేతే ఇది పురుష సో పురి శేనాథ్ పురుష ఇక్కడ ఉన్నాడు మీ హృదయంలో నా హృదయంలో సకల ప్రాణుల హృదయంలో ఉన్నాడు కనుక ఆయన పురుషుడు అటువంటి పురుషుడు పుర్ణుడు ఆత్మ పరమాత్మ శుద్ధ చైతన్యము అది నీవే ం పూర్ణ నమద పూర్ణమిగం పూర్ణా పూర్ణముగచ్చ పూర్ణ